నేను పక్కనున్నాయని అడిగాను ఎవరు రాశాదండి అంటే అన్నమయ్య ఏమో అన్నాడు ఆయన కాదండి అని నేను అన్నా అన్నమయ్య అయ్యుండదు ఏమో నేను ఇవన్నీ చూసాన పెట్టానా అన్నమయ్య అయ్యుండదు నేనేమో కొన్ని అన్నమయ్య కేర్తనాలను గమనించాను చక్కటి అర్థ తెలుగు మంచి పదజాలము మంచి సాహిత్యంలో మంచి పండితుడే భాషా పండితుడు కానీ వాటిని పట్టుకోలేదు అలా ఉంటాయి కాబట్టి నాకు వాటిల్లో చక్కని కవిత్వము రసము అద్వైతము తర్వాత వేదాంతము కనపడింది తప్ప ఈ ధోరణి కనపడలేదు అందుకనే అది అన్నమయ్య అంటే ఆ పదములు ఎలా ఉన్నాయంటే అది మామూలుగా మార్కెట్ లో వాడు మాట్లాడినట్టుగా పదాలు తప్ప అన్నమయ్య వంటి మహాపురుషుడు చెప్పి పదాలాగా కనపడలేదు కోరికలు మాకు కొనసాగుతకు అంటే అది నిన్నకాక మొన్నటి తెలుగులో లేదుది అది అన్నమయ్య చెప్పిన తెలుగులా ఉంది అది నేనేమో పెద్దలు మీరే గమనించండి ఒకసారి ఎవరు చెప్పినా అది ఏమీ బాగోలేదు ఆ లచనము ఏమీ బాగోలేదు ఈ మాట వాళ్ళ ముందు చెప్తే వాళ్ళు బాబా నొచ్చుకుంటారని నేను ఆ మాట వాళ్ళతో చెప్పలేదు ందుకు వాళ్ళని నేను ఓ మాట నోరు నోరు దారి ఓ మాట అనేశాను అనేసిన తర్వాత నేను మురగొక్కున్నా మనం ఇలా అనకూడదేమో అనేసామే అని నేను ఏమన్నానంటే అయ్యా మీ ముందుకి నేను దారి తప్పి వచ్చినాను అని చెప్పాను ఎందుకంటే నాకు దారి కాదు అమెరికా నా దారి ఆ దారి తిరుపతి నేను ఎప్పుడు వెళ్ళేది కాదు పెట్టేది కానీ మరి వాళ్ళు చినపతంటే ఒక సంవత్సరాలు నాలుగు సార్లు వెళ్ళి తీరాలనే ధోరణలో ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దారి తప్పానంటే వాళ్ళు ఏమనుకుంటారు నొచ్చుకుంటారేమో అని తర్వాత భయపడ్డానికి వెంకటేశ్వర స్వామి ఊరు దారి తప్పానంటాడు ఏమిటని వాళ్ళు నొచ్చుకుంటారేమో అని నేను తర్వాత బాధపడ్డావే ది పాయింట్ ఈజ్ కోరిక అనగానే ఆ కోరికని ఆ వాక్య అంటే ఆ మంత్రంలో ఉండే వాక్య భాగము కేవలం వ్యాఖ్యానిస్తోంది అది ఒక ముడి అని వ్యాఖ్యానిస్తుంది ముడి అంటే ఏదో తెలుస్తుందండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా దాడికి నీళ్లు కోసేప్పుడు ఆ పైపు వాటర్ పైప్ ఆ వాటర్ పైప్ మధ్యలో ఎక్కడైనా మడత పడిందనుకోండి మీకు నీరు ఏమవుతుంది ఆగిపోతుంది ఆ మడత తీసేస్తే నీరు చక్కగా ప్రవహిస్తుంది అండ్ ముడి అంటారు ఇప్పుడు స్టెంట్ ఎప్పుడు వేస్తారు ఆ ముడి పడినప్పుడు ఆ రక్త ప్రవాహానికి ముడి అద్దెచ్చినప్పుడు ఓ బెలూన్ ఒకటి పెట్టి ఆ ముడిని ముడి అంటే పొల్యూషన్ కాదు ఆ ముడిని తీసేసి ఆ బెలూన్ తోటి అది మళ్ళీ మళ్ళీ ముడి పడకుండా ఉండడం కోసం ఓ స్టెంట్ పెడతారు స్టీ దాంట్లో ఇంకా ముడి పడకుండా ఉంటుందని వెళ్తారు తర్వాత ఏమైందో అది లేదా సంగతి వాడు ఉద్దేశం అది ఉద్దేశ్యం సదుద్దేశ్యం అట్లా సందేహం వెళ్ళాడు ఓ మహాకవి అన్నాడు అపకారం చేసి వాళ్ళందరూ మంచి ఉద్దేశ్యంతో అయితే వస్తారు అని అనుకుంటారు ఆ ముడి ముడి అన్నది దేహంలోనైనా మీకు మా చిన్నప్పుడు అనుభవంలో ఉండేది కురుపు అని అంటారు సంస్కృతంలో వ్రణము అని అంటారు అది ఏమిటది ముడి కాదది శిష్యులో ఒక ముడి పడితే అదే వ్రణము ఎంత నొప్పి కలుగుతుంది గ్రంథి గ్రంథి అనే ప్రధానంలో వచ్చిందో తెలుసు అంటే గ్రథంథ అనే ఒక సూత్రం ఉంటుంది ఆ తకారానికి ఇంత విధించేదాన్ని కాబట్టి ఆ గ్రంథలో ఉండే తకారానికి ఇంత వస్తుంది గ్రంథ కొన్ని ప్రచయాలు ఉన్నప్పుడు అనే ఏమానం వచ్చి గ్రంథి అనే మాట వచ్చింది ముడి ముడి మనస్సుకి ముడి దానికే కోరిక అని పేరు అని చెప్పేసి కొడికి పట్టుకోకూడదు నేను ఏడాది అమెరికా వెళ్ళడం మానేశాను కదా నా మనసులో నేను చూసుకున్నా అమెరికా మానేస్తున్నందువల్ల మిస్ అమెరికా అని నన్ను నాడు లేదు చూసుకోవాలి కదా పైకి ప్రగల ఎన్ని పలికినా మనలో మనం చూసుకోవాలి కదా నేను చూసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే అబ్బాయి లేదనిపించింది ఐ డి నాట్ మిస్ ఎయిట్ వెళ్ళినప్పుడు వెళ్ళాము మొదటి సంవత్సరం వెళ్లి రెండో సంవత్సరంలో వెళ్ళకపోతే మిస్ అయ్యారా అంటే ఎస్ ఎస్ మిస్ అని అనిపించి ఉండవచ్చు కానీ ఇప్పుడు అలా అనిపించలేదు ఐఎం మిస్సింగ్ సమ్థింగ్ అని అనిపించలేదు అంటే దాని అర్థమేంటి అమెరికా వెళ్ళిన నాకు అభ్యంతరం లేకున్నా వెళ్లాలనే కోరిక అయితే ఐఎం హ్యాపీ కోరిక లేకపోతే ఏమవుతుందో చూస్తున్నాం హాయిగా నిద్రపోవచ్చు ముళ్ళ మీద చెయ్య నడుచుకుని అవి నేను పోవచ్చు కోరిక లేచి అది అది ఉన్నది కాబట్టి కోరిక అయితే మరి కోరికలు లేకపోతే జీవితం ఎలా గడుస్తుంది అని ఒక సందేహం ఈ కోరికల మీద కొంత వ్యాఖ్యానం చేస్తే అలా మీరు పెద్దను మీకు జీవితం అనుభవం కలదు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకంటే తెలివైన వాళ్ళు భలుష్య వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మీ అనుభవాల్ని జోడి నేను చెప్పే మాటకే అన్వయించుకుని చూసుకోవాలి జీవితానికి సంబంధించిన వ్యాఖ్యానం తప్ప నేనే బాలీన సూత్రాలలో వ్యాఖ్యానం చేస్తూ జీవితానికి సంబంధించి కోరిక అనగానే మనిషి హృదయంలో కోరిక ఎందుకు పుడుతుంది అది ఏ విధంగా మర్త చేస్తుంది అని మనం చూసుకోవాలి అన్నమయ్య గారి కోరికలు తీరిపోతాయని చెప్పారు అయితే సుబ్బన్న గారు చెప్పారు భీమన్న గారిది చెప్పారు అని అలా పెట్టుకోకూడదు అన్నమయ్య గారు ఏం చెప్పారో నాకు తెలియదు ఆయన ఒకవేళ చెప్పుకుంటే ఆయన ఉపనిషత్తుల సంబంధం లేకుండా చెప్పారని చెప్పాల్సి కొంచెం ఆశ్చర్యపడాల్సి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే కామ అది ఒక ముడి మనస్సుకి పడిన ముడి ముడు పడకూడదు అండి మీ హృదయంలో హృదయంలో హృదయంలో ఎన్ని ముడులుంటాయో తెలుస్తున్నా ఎన్ని కోరికలుంటాయో లే హృదయంలో అన్ని ముడులు ఉంటాయి కోరిక అంటే ఏంటో తెలుస్తున్నా అండి ఉన్నది పనికిరాదు కావాలి దాన్ని కోరిక అంటారు ఉన్నది పనికిరాదు లేనిది కావాలి చపాతి ఒడ్డించారు ద్యోష తినాలని కోరికగా ఉంది అని కదా అంటే అర్థమేంటి ఉన్న చపాతీ వాళ్ళకి రాదు లేదు దోశ కావాలి లేని దోశ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా ఉన్న చపాతి కదా ఉన్న చపాతి ఇప్పుడు లేని దోశ సడన్ గా రాదు కదండి కొన్ని సాయిబాబా ఫోటో పెడితే వచ్చేస్తుంది దోశ అలా రాదు అలా ఉడితే కథలు చెప్తాను అలా వచ్చేయో దోశలు అవి ఏవి రావు ఫోటోలు పెడితే వచ్చేయో ఫోటోలు పెడితే దోశలు వస్తాయండి చపాతీలు ఎవరికి పుట్టిన బిడ్డరా వ్యక్తి వ్యక్తి ఎన్నిసార్లు చెప్తే ఆ సామెత సరిపడుతుందో చెప్పండి అవునా ఆ సామెత ఎన్నిసార్లు చెప్పినా ఇంకోసారి చెప్పాల్సి వస్తోంది కాబట్టి ఇప్పుడు చపాతీ వడ్డించారు దోష లేదు దోష కావాలి దోష తినాలని కోరికగా ఉన్నది అని వీడు అంటాడు వాడు కోటీశ్వరుడైనా కూడా దోష అనేది పయనించి పడదు కోటి ఇస్తాను దోష ప్రత్యక్షం అవదు కోటిస్తే దోష రాదు దానికి కావలసిన వ్యవస్థ అంతా చేసుకుని దాని మీద కృషి చేస్తే అది వస్తుంది తప్ప కోటిచ్చేస్తే వచ్చేది కాబట్టి ఉన్నది పనికి రాదు లేనిది కావాలి అది కోరిక యొక్క లక్షణం Kodika-no, I am this, I should be that. Dhanu Kodika-ni-data. I am this, I should be that. Neno-manager-ne. I am manager, I should be general manager. ఐమ్ డిప్యూటీ మేనేజర్ ఐ షుడ్ బి మేనేజర్ డిప్యూటీ మేనేజరు సుఖమా కాదా సుఖము కానీ ఎప్పుడైతే వీడు ఐఆమ్ డిప్యూటీ మేనేజర్ ఐ షుడ్ బి మేనేజర్ అనుకుంటాడో డిప్యూటీ మేనేజరు ఇంకది సుఖము కానీ కాకుండా అయిపోతుంది ఏది సుఖమో అది సుఖం కాకుండా పోతుంది అంటే కోరిక ఎంత హానిపిస్తోందో మీరు చూసుకున్నారా ఎంత హాని చేసుకుందో గమనించారా కోరిక అది చేసే హాని దానిపై గ్రంథి అలాగే కోరిక ఇంకోలా ఎలా ఉంటుందో ఐ హ్యావ్ దిస్ ఐ షుడ్ హ్యావ్ దాట్ ఇది నాకు ఉన్నది అది నాకు ఉండాలి ఉండాలి అంటే భవిష్యత్ ఉన్నది అంటే వర్తమానం మీతో వర్తమానం ఉన్నదా భవిష్యత్తు ఉన్నదా వర్తమానం ఉన్నది కానీ మీ దృష్టి దేని మీద ఉంది భవిష్యత్తు మీద ఉంది వర్తమానానికి భవిష్యత్తుకి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మీకేమైనా ఐడియా ఉందా పెద్ద గ్యాప్ ఉన్నాను ఆ గ్యాప్ లో టైం ఉంటుంది ఎఫర్ట్ ఉంటుంది దుఃఖము కూడా ఆ గ్యాప్ లో ఉంటుంది ఇదొకటి ఇంకొక రహస్యం ఏంటంటే చపాతీ ఒడ్డించినప్పుడు దోష తినాలని కోరిక ఉంది అన్నాడంటే వాడు చపాతీ యొక్క విలువని తెలుసుకోలేకపోయాడు చపాతీ విలువైనది అది కొంతమంది చపాతీలు చేస్తారు ఏదో మట్టి లోన్ను మట్టిలో లేకపోతే బూడిలో ఏదో లోన్న తుట్టింది కొంతమంది చపాతీలు చేస్తే ఎంత రుచిగా ఉంటుంది అలాంటి చపాతి ఉందనుకోండి మీ కంసంలో రెచ్చగా ఉన్న చపాతి కొద్ది వేడి మంచి కూర నోట్లో పెట్టుకుంటే తరిగిపోయట్లేదు ఎంతో రుచిగా ఉన్న చపాతి మీ కంసంలో ఉంది దోషి తినాలని కోరిక కాలదు అని మీరు అన్నట్లయితే ఆ చపాతీ యాషస్ట్ అయిపోతుందండి అదే కోరిక యొక్క దోషము ఇంత కాదు అది ముడి ఈ ముడి మీరు ఒకటికి రెండు సార్లు అలవాటు అయిపోతే అది అది ఒక్కటి చాలు కాపరం కాపరం కూలిపోవడానికి అది ఒక్కటి చాలు చాలా కామనలు అన్నది అది తర్వాత కామన కలవాడు సత్యము ఎడల వృద్ధిగా రవ్వాల్సి ఉంటుంది అంటే ఉన్నదాని ఎడల మీరు అంధులు అయిపోతున్నప్పుడు మాత్రమే కామన అనేది ఉంటుంది తర్వాత ఇది ఇప్పుడు నేను చెప్పింది మీరు వేదాంతానికి అన్వయించండి మీ స్వరూపం ఏమిటి బ్రహ్మ మీ స్వరూపం బ్రహ్మ మీరు కోరుకుంటున్నది ఏం మీ స్వరూపాన్ని కత్తి మీ కోరికలు ఉన్నంత మీ స్వరూపము కత్తివేయబడే ఉంటుంది ఈ కోరికలకి ఓ దృష్టాన్ని ఒకడు ఒక పాడుబడ్డ ఇంట్లో నివాసం ఉంటుంది ఆ పాడుబడ్డ ఇంట్లో వాడికి తండ్రి నుంచి వచ్చిన సంపద వాడికి చిత్రార్జిత ఏం మిగిలిందంటే పాడుబడ్డ ఇల్లు కూలిపోయింది ఆ ఇల్లు మిగిలింది ఓ చెంబు ఒకటి మిగిలింది ఈ చెంబు ఆయవారం బిక్ష వెతుకుంటూ ఈ చెంబులో బియ్యం తెచ్చుకుంటాడు బియ్యమో అన్నమో తెచ్చుకుంటాడు ముష్టి ఆ పాడుబడ్డ ఇంట్లో మూల ఆయన ఇంకా చిన్న కప్పు మిగిలి ఉన్న తోట కూర్చుని అది తెలిసాను ఇది వాడు జీవితం ఆ ఊరు ఒక పెద్ద ఆయన వచ్చాడు వచ్చి కావాలి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఫలానా ఆయన ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ఆయన పోయాడు ఆయనకు కొడుకు ఉండాలి నాకు తెలిసిందంటే వాడున్నాడు ఎక్కడ ఉన్నాడు అడ్రస్ చెప్పండి అడ్రస్ ఏం నేను ఇక్కడే ఉన్నాను పది నిమిషాలు అంటే ఆయన అక్కడే ఉంటే వాడు వచ్చేటప్పుడు గుర్తి అప్పుడు వాళ్ళు చెప్పారు ముష్టివాడే ఆయన కొనుక్కోవాలి అదేమిటి ఆయన కోటీశ్వరుడు కదా వీడు ముష్టివాడే ఎలా అయ్యాడు అని నేను పెద్ద ఆయన ఆశ్చర్యస్తాడు దగ్గరికి వెళ్ళారా నీ పేరు అదేనా అంటే అవునండ మరి మా నాకేమో కూలిపోయిన ఇల్లు నీ చెప్పు ఇచ్చాడు అని చెప్పి కాదుగా మీ నాన్న పది కేజీల బంగారం మోనులు రత్నాలు వజ్రాలు వైధుర్యాలు మీకోసం దాటిపెట్టాడు నీకు ఇవ్వలేదా అని అడిగాను ఏమో నాకు ఆ సంగతి తెలియదు నాకు చెబు కూలిపోయిన ఇల్లు ఇచ్చాడు సరే పద ఆ కూలిపోయిన ఇల్లు పద అనేది వీళ్ళు తీసుకెళ్ళారు అక్కడ ఇల్లు అంటూ ఏం నేను ఒకే పైన చిన్న కప్పు దాని చిన్న కూర్చొని భోజనం చేస్తున్నాను నేను అక్కడే పడుకుంటున్నానని అక్కడికి తీసుకెళ్ళేది అక్కడ ఈ షేబాదు స్టోర్స్ ఉన్నాయి కొంచెం ఆ స్టోర్ బయట వస్తామన్నారు వీడు ఎక్కి కొంచెం మట్టి తమ్మితే అక్కడి నుంచి ఒక పెట్టె బయటకు వచ్చింది ఆ పెట్టెలో కోట్ల ధనము కలదు అప్పుడు మీరు అంటారు నేను ప్రతిరోజు ఈ షాబాదు స్టోర్ మీదే కొనుక్కుంటాను అక్కడి నుంచే నిద్రలు అయితే చెంపు కొట్టుకుని ఉంటాను ముష్టి తెచ్చుకుని దాని మీదే కూర్చుని భోజనం చేస్తున్నాను దాని కింద నిధి కలదు సంగతి తెలియక నేను ఇరవై సంవత్సరాలు ముష్టి వారిగా బతికాను అని బాబోతాడు వాడెవరోలో కాదు అది మనమే కేవలము నాకు ఈ చెంగు నేను ముష్టి ఎత్తుకోవాలనుకుంటూ వాడు బయటకు వెళ్ళబట్టి వాడు కూర్చున్నటువంటి చోటు అది నిధి అని వాడి ముష్టికి వెళ్ళడం మానేసి ఆ కూర్చున్న చోటుని కనుక పరిశీలించుకుంటే వాడు కోటీశ్వరుడైపోతుంది మన బతుపట్టి మనము సుఖము కొరకు ప్రపంచంలో ముష్టింటూ ఉంటాం నాకు సుఖం కావాలండి మీరేమన్నా నాకు కొంచెం సుఖాన్ని ఇస్తారా అని వీడు భార్య దగ్గరికి వెళ్తాడు నేను నాకెవనా కొంచెం సుఖాన్ని ఇస్తావా అని ప్రార్థిస్తాను నేను ఇవ్వకపోతున్నాడు అప్పుడు ముఖం చిన్న చేసుకుని మనస్సు చిన్న పుచ్చుకుని కొడుకు దగ్గరికి వెళ్తాడు హెరా నువ్వు నాకేమన్నా సుఖాన్ని ఇస్తావా నేను ఇవ్వను పోడు అప్పుడు చిన్న పుచ్చుకుని మిత్రుడి దగ్గరికి వెళ్తాడు మిత్రుడు ఏమి ఇస్తాడు లేకపోతే ఇక వీళ్ళందరూ అయిపోతే గ్రహాల దగ్గరికి వెళ్తారు శని గ్రహమా నువ్వు నాకు సుఖాన్ని ఇస్తావా రాహువా సుఖాన్ని ఇస్తావా అని అడుగుతాడు వీడు అడిగితే ఇస్తారని చెప్పవు గ్రహాలు ఇవ్వవు అని దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఆయన ఏమి చెప్పదు మీరు ఏడుస్తూ మనిషి సుఖం కొరకు ప్రపంచమంతా పరుగులు తీస్తూ ప్రపంచం నుండి బంధువుల నుండి సుఖాన్ని కోరి విఫలుడై ప్రపంచం నుండి సుఖాన్ని కోరి విఫలుడై దేవి దేవతల నుండి సుఖాన్ని కోరి అది దొరక్క ఏడవలేక నవ్వలేక మీ బతుకుతో జీతానికి చాలిక్కో తెలుసా సుఖం ఎక్కడో ఉన్నది అనుకోవడం చేత ఆ సుఖాన్ని కోరుకోవడం చేత సపోజ్ సుఖాన్ని కోరుకోలేదు అనుకోండి సపోజ్ సుఖాన్ని కోరుకోకపోతే ఎవరిలో తెలిసినా తన స్వరూపంలో తాను ఇక్కడ ఎప్పుడైతే నిష్కాముడే ఉంటాడో వాడు తమ స్వరూపంలో ఉంటాడు కామన వీడిని వీడి స్వరూపానికి దూరం చేస్తుంది నిష్కామన వాడి స్వరూపం దగ్గరికి పట్టుకుపోతుంది వాడు ముడి లేదుగా గుడిపోవడంతో స్వరూపంలో గడిపోతారు అక్కడ బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు కాబట్టి కామనలు సద్ధ గురుడు హృదయగ్రంథులు మోక్షమంటే ఏమని చెప్పారో తెలుసుకున్నాండి ప్రభిదంతే కా అదే మోక్షన్ చెప్పారు ఆ రెండో వాక్యం గుర్తురవట్లేదు నాకు ప్రదీయన్ కామాయ హృదిశ్చితా అత్యోమృతో బ్రహ్మ సమశ్ బృహదానంజనంలో మంత్రం మీరు నిష్కామంగా అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అమృతులు అయిపోతారు మీరు ఇక్కడనే ఈ జీవితంలోనే ఇప్పుడే ఈ దేహంలో ఉంటుండగానే మీరు బ్రహ్మస్వరూపుడు కామనలు ఉన్నాయే చాలా చెడ్డది సాధారణంగా మనం లోకంలో ఎలా చూస్తామంటే జనులు ఓ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తారు కామనల కారణంగా ఓ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్తారు కామనల కోసం వెళ్తారు ఇప్పుడు ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఆ రీసెర్చ్ మీద ఉండే ప్రేమతో ఇంకో చోటకి వెళ్తే పర్వాలేదు ఇక్కడ అక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు తర్వాత కొంతమంది మతమే మార్చుకుంటారు కామనల కోసం మతాన్నే మార్చుకుంటారు కొంతమంది ఈ అమ్మాయికి విడాకులు వచ్చి ఇంకో అమ్మాయికి వెళ్ళాడుతారు కామనల కోసం లేకపోతే ఈ మొగుడికి విడానికి ఇంకో మొగుడిని పెళ్ళాడు సార్ ఇంకట్టు కూడా ఉంటుంది కదా కేవలము కామనల్ల నిమిత్తంగా ఈ మార్పు అంటే ఇప్పుడు ఉన్నదాని విడిచిపెట్టి మనకి లేని దాన్ని మనం తెచ్చి నెట్టి పెట్టి ఈ మార్పు ఏదైతే కలదో ఈ మార్పు ద్వారా మనము సుఖమును పొందగలుగుతాము అని వీళ్ళు అనుకుంటారు సమాజం వీళ్ళకి అలా చెప్పి పెడుతుంది ఉన్న దాంతో సంతోషంగా ఉండని ఎవరైనా చెప్తున్నారా తల్లికండ్రు ఎవరైనా చెప్తున్నారా చెప్పారు ఆయన ఏదో పురాణం చెప్తారా శివకత్వం చెప్తారని వెళ్తే ఆయన ఏం చెప్తానో తెలిసినా మీ కోరికలన్నీ తీరి ఉపాయం నా దగ్గర ఉంది అని మొదలు ఏమిటా అంటే నువ్వు శివ కవచం రోజు మూడు సార్లు చదివి పారాయణ చేసి అలా నలభై రోజులు శివ కవచం పారాయణ చేస్తేనే మీ కోరికలు అన్ని చూస్తాయి అని చెప్తారు అది మీరు నెక్స్ట్ అదే శివతత్వం శివతత్వం అంటే కోరికలు తీర్చమా ఎలా నారాయణ నీ నామే గతిగిస్తారు కోరికలు మాకు రమసాగుతకు నేను నెరవేరుటకేమో అనుకున్నా కాదు నెరవేరుటకు కాదు ఎక్కువ అలా చెప్తారు అలా ఈ వాస్తులు ఏమని చెప్తారు మీ కోరికలు చేరుతాయని చెప్తారు గ్రహపీలు మీ కోరికలు చేస్తాయి యోమరాలని చేస్తారు కోరికలు చేస్తాయి అందరు పోయే దొర పోయే జాతకం ఎవరని చెప్తాడు కోరికలు చేస్తాయి మఠాధిపతులు మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ ఎవరైనా చెప్తారు పురోహితులు ప్రీస్టులు వీళ్ళందరూ ఏమని చెప్తారు కోరికలు చేస్తాయి వేదాంత పాఠం చెప్పి వాళ్ళందరూ ఎవరు చెప్తున్నారు కోరికలు తీరుస్తాయని చెప్తారు ఈవేళ మీరు పాఠంలో విన్న మాటలు నీకు ఎవరు చెప్పరు నేను చెప్తున్నాను అంటలేదు మీరు గమనించు లేని నేను అంటే నీకు ఎవరూ చెప్పరు అనుకున్నా తేడా ఉంది రెండింటికి నీకు ఎవరూ చెప్పరు ఈ మాట ఎవరు చెప్పడం లేదు చెప్పరంటే చెప్పడం లేదు ఓరవని చెప్పేవారు బాబు ఇప్పుడు చెప్పడం లేదు ఓరవం కోరిక అంటే అన్నా అలాంటి కోరికలు తెచ్చుకోకూడదమ్మా అని ఎవరో ఒకళ్ళు చెప్పేవాడు ఇప్పుడు అలా చెప్పట్లేదు మా పునాథోడిని ఎలాంటి కోరికలు కోరేసుకుంటున్నాడో అని తల్లిదండ్రులు ఉత్సాహపడిపోతున్నారు చాలా క్రితపకాలము సో చాలా వాతావరణం అనుకూలంగా లేదు మాటలు చెప్పేవాళ్లేకుండా అయిపోయిందమెంట్ చేయాలి ఏ కోరిక పెట్టుకోతిక పెట్టుకోవద్దు చూడండి ఏమవుతుందో ఏ కోరిక పెట్టుకోకుండా ఉంటే ఏమవుతుందో చూడండి అంటే ఆకలి ఇస్తే భోజనం చేయొద్దని నేను అనుకోలేదు దాహం వేస్తే భోజనం నీరు త్రాదని నేను అంటే రోగం వస్తే ముందు వేసుకోద్దాం అవి కోరికలు రోటీ కపడ మకా కోరికలు కావు రోటీ ఫలానా విధంగా ఉండాలి అన్నది కోరిక ఉంది కాబట్టి బయలాజికల్ అడ్జస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మీరు కోరికలు ఏమీ పెట్టుకోకూడదు ఉండండి ఏమవుతుందో చోటు ఏమవుతుందో చోటు ఒక అమ్మాయికి కోరిక ఉండదు నాకు పెళ్లి అవ్వాలి అని కోరుకుంటుంది ఆ కోరిక నన్ను అడిగింది నేను అన్నాడు కోర్టు తట్టుకోవడం కోరిక ఎందుకంటే పెళ్లి అన్నది కొన్ని పరిస్థితుల్లో అలా తక్కువ అయిపోతే కొన్ని పరిస్థితుల్లో అవ్వే ఉంది కొద్ది వెరీ అన్ఫార్చునేట్ కోర్టు పెట్టుకోవద్దు ఆమెకి ఈ కోరికను విడిపెట్టు అని గత పదేళ్లలో ఎవరో చెప్పలేదు నన్ను కలిసినప్పుడు నేను ఆ కోరిక విదిలిపెట్టేశారు షీ ట్రైట్ అండ్ దీ వి ఒక ఫ్రీడమ్ వచ్చేసారు ఒక వెసుబాటు ఒక ఏదో స్వచ్ఛమైన గాలి తీర్చితే ఆ తలంతా పట్టిన దోషం వదిలిపోయినట్టుగా ఆ గుడి విడిపో ఆ కోరికను మానేసి తర్వాత పెళ్ళి అయింది ఇంకొక అమ్మాయికి కూడా ఇదే సలహా చెప్పారు ఆ అమ్మాయి కూడా ఫ్రీ అయిపోయింది తర్వాత పెళ్లి కాలేదు నెక్స్ట్ లో ఉంటారు నెక్స్ట్ లో వాళ్ళు వయస్సులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుని ఆ వయస్సుకి ఒక ఛానల్ పెట్టుకోవాలి వయస్సులో ఉన్నప్పుడు నాకు మొగుడు అక్కర్లేదు అని ఒక అహంకారంతో ఉంటారు ఆ లిబరేట్ అయిపోయా వి ఆర్ లిబరేటెడ్ పీపుల్ అని మాకు మొగుళ్ళు ఇలాంటి అక్కర్లేదు లీవ్ టొగెదర్ అని ఏదో పెట్టుకుంటారు వివాహం జోలికి వెళ్ళాలి వయస్సు ఆ లోటు అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎవరైనా పిలుస్తానేమో అని ఎదురు చూస్తారు ఎందుకంటే పురుషుడు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా అందుకోసం ఎదురు చూస్తారు అలా ఎదురు చూసుకొని ఉండిపోతారు అలాంటి వాళ్ళు మీకు వెస్ట్ లో చాలా మంది కనపడతారు ఇండియాలో సమస్య ఇంటి మీకు కనపడదు ఎందుకంటే చిన్నప్పుడే పద్దెనిమిది ఏళ్ళు వచ్చేపటికే తల్లిదండ్రులు ఆ వయస్సుకు తగ్గట్టుగా వివాహం చేసేసి ఆ ఎనర్జీని చానలైజ్ చేసి పెడతారు వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలియదు ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్ నేను అమ్మాయి కోరిక విడికి పెట్టాను వెళ్ళైతే ఉందని నేను She She left the desire. was was free. She was happy. Life change లేకపోతే కనపడ్డా ఎవడైనా దొరుకుతున్నాడేమో ఎవడైనా కనపడతాడేమో ఎవడైనా ప్రపోజ్ చేస్తాడేమో అని ఎదురు చూసుకో అలాగే నిరుత్సాహపడిపోతూ ఉండే జీవితంలో ఆ కోరిక తీసేయటంతో ఆ ముడి పోయింద్రీడమ్ వచ్చేసి ఇంకో ఐదారేళ్ళు అయింది పెళ్లి అయితే అవలేదు నాకు ఇంక పెళ్లి అక్కర్లేదు అని స్టేజ్కి నా అమ్మాయి హ్యాపీగా తర్వాత ఎవడో వచ్చాడు నేను పెళ్లి ఆడతాను నాకు అక్కర్లేదు బొమ్మ కోరిక తర్వాత ఇంకో రహస్యం మీ కోరికకి జరిగేదానికి సంబంధం ఉండదు వజ్రం నెక్లెస్ కావాలన్న వాళ్ళకి వజ్రాల నెక్లెస్ ఉండనే ఉండదు అది అక్కడ కావాలనే కోరిక లేని వాళ్ళ దగ్గరే ఉంటుంది జరిగేదానికి కోరికకి సంబంధమే ఉండదు కాబట్టి ఎందుకు కోరుకోవడం ఎందుకు అనుమతి కాదు ఎన్ని రూపాయలు జరుగుతుంది మీ కోరికతో సంబంధం లేకుండా ఎందుకు కోడుకోవడం ఎందుకు కోరిక అసలు కోరిక ఎందుకు కోరిక ఎందుకు పుడుతుంది నేను ఎప్పుడైనా ఆలోచించారా చూడండి ఉన్నదాని ఇంకొకళ్ళతో పోల్చుకోక ప్రధానంగా కోరిక పుట్టుక నేను పోల్చుకోకూడదు పోల్చుకుంటూ బ్రతికినంత కాలం మీరు చూసుకోండి మీరు అనుభవాలను బ్రతికి చూసుకోవచ్చు పోల్చుకుంటూ బ్రతికినంత కాలము మీకు కోరికలు కుడుతూనే ఉంటాయి ముళ్ళు కొడుతూనే ఉంటాయి మీరు అలాగా టెన్షన్ లోనూ దుఃఖంలోనూ బ్రతుకుతారు పోల్చుకోకూడదు మామూలుగా నేను లేడీస్ క్లబ్ అని ఈ భర్తలు ఉద్యోగాలకు వెళ్ళిపోయినప్పుడు ఈ లేడీస్ అందరూ ఆ క్లబ్కు వెళ్తారు అన్ని సందర్భాల్లో ఉంటుందని నేను ఎంతమంది నేను చూసిన దృష్టాంతం నేను చెప్తున్నా అక్కడ మీ రెఫ్రిజిరేటర్ ఎంత వన్ సిక్స్టీ ఫైవ్ మాది టూ ట్వంటీ తలుపులు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంటుంది కదా అబ్బాయి ఐదు నుంచి రెండు తలుపులు ఉంటాయి మా రెఫ్రిజిరేటర్ ఇది రెండు తలుపులు అయ్యో వాళ్ళ ఇంటికి ఎలా వస్తుందంటే మన రెఫ్రిజిరేటర్ ఎందుకు పనికిరాని ఉంది వాళ్ళ దగ్గర మంచి రెఫ్రిజిరేటర్ ఉంది అని ఇంటికి దుఃఖంతో వస్తుంది వాడు ఆఫీస్ నుంచి భర్త సాయంకాలం ఐదున్నది రాగానే నువ్వు ఎందుకు ఉద్యోగం నీ ఉద్యోగం వేస్ట్ నువ్వు వేస్ట్ కాఫీ కావాలంటావు రాగానే ఎదుగు కాఫీ రెఫ్రిజిరేటర్ ముఖానికి చూసావా వన్ సిక్స్టీ ఫైవ్ చాలా లేదు ఊరగాయీలు దాంట్లో పట్ట్రిజరేటర్ పోలికండి పోలిక తెలుగులో సాధిత ఒకటి ఉంది విధానం లేదో లేదు సాధికలు అన్నీ లేదు నేర్చుకుని అన్నీ అలా బుర్ర పెట్టుకుంటున్నా రాజులు చూచిన ముఖంతో ముఖంతో కాదు రాజులు చూసిన తలతో పక్కలు చూస్తే మొత్తం బుద్ధి వేస్తుంది నేను ఇది బాగా అభ్యాసం చేశా నేను పాఠం చెప్తూ ఉంటాను నా పాఠానికి ఎంత మంది వస్తున్నారు అని నేను ఎప్పుడూ లెక్కవేసుకోలేదు ఎవరిలో చెప్పిన ఎక్కడే వెళ్ళినే తప్ప నేను ఎప్పుడూ లెక్క వేసుకోలేదు నన్ను ఎవరిలో అడిగారు మీ పాఠానికి యంగ్ పీపుల్ వస్తారా అని అడిగారు నువ్వు నేను గమనించలేదండి చెప్పాను మీరే వచ్చి గమనించండి ఆయన వచ్చి గమనించి ఆయన వస్తున్నారు ఎన్నికలు అని చెప్పులు వస్తారు స్త్రీలు వస్తారు అది నేను గమనించలేదు అమెరికాలో అయితే స్త్రీలు పురుషులు సమాన సంఖ్యలో వస్తారు ఇండియాలో అయితే పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ వస్తారు ఇవన్నీ గమనించే దీంట్లో పోలిచ్చి నీ హాడు చిన్నగా పెద్దట చిన్నది సరిపడుతుంది శుభ్రంగా సరిపడుతుంది ఎక్కువ మంది రాదు అది యూ హ్యాపీ నో మరి మీకంటే ఆయన తీసిన శబ్దం శబ్దాలు రావండి పాఠం చెప్పే వాళ్ళకి శబ్దాలు రావు శబ్దజ్ఞానం ఉండదు ఇప్పుడు పరిశిష్టతం పరిశేష్యతకునే అంత తేడా ఎక్కిలోవి తెలియకపోవచ్చు రామాత్ అంటే ఎప్పుడు తెలియదా అక్కర్లేదా పంచమీ విభక్త ఏడో ఏడు పిల్లలకి తెలుస్తుంది రామాత్ అంటే పంచమీ విభక్తి రామాత్రం తెలియాలక్కర్లేదు అది కూడా తెలియదు శబ్దజ్ఞానం ఉండదు పాఠం చెప్తూ ఉంటాడు ఏదో ఏదో చెప్తాడు ఏదో ఏదో మొదలు పెడతాడు మొదలు పెడితే పదివేల మంది వస్తారు శబ్దజ్ఞానం ఉండదు మీరు పోల్చుకుంటే ఆత్మహత్య చేసుకోవాలి పోల్చుకోకూడదు మనకి భోజనం వస్తుంది పోల్చుకోకూడదు ఆ భోజనంలో వచ్చిన భోజనంలో మనకి అనుకూలమైన భాగాన్ని తీసుకుని దాన్ని వింగేసి కూర్చోవడం పోల్చుకోకూడదు ఏ పూటగా ఆ పూట అంతే కాని మధ్యాహ్నం బాగుంది రాత్రి బాగుంది ఏదైనా అలా కూడా పోల్చుకోకూడదు అసలు పోల్చుకోకుండగా మీరు జీవించగలరా కెన్ యూ లీవ్ కూడా వితౌట్ కంపారిజన్ చూసుకోండి ఏ అంశంలో కంపారిజన్ లేదో ఆ అంశంలో పోలికలు ఉండవు మీరు జనెక్షన్ మును ఉండవు ఎక్కడ పోల్చుకుంటాడో కంపారిజన్ ఉంటుందో అక్కడే ముడుగు పండుతూ ఉంటాయి పోల్చుకో ఒకడు దేవుడికి దేవుడు దేవుడికి పూజలు బాగా చేశాడు స్వర్గానికి వెళ్ళడం కోసం చేశాడు స్వర్గానికి వెళ్ళాడు ఈ స్వామిజీ చెప్పారు స్వర్గానికి వెళ్తే అక్కడ క్యూలో నిలబడాలి స్వర్గానికి వెళ్ళినా క్యూలో బాంబే వెళ్ళినా కూడా క్యూ తొక్కదు అక్కడ క్యూలో నిలబడ్డాడు ఎలకొడి సరే మనం చేసిన పుణ్యానికి తగ్గ చోటుకొచ్చాము మన పుణ్యానికి తగ్గ ఫ్యూలో మనం ఆ పొజిషన్ టెన్త్ పొజిషన్ లో పుణ్యానికి తగ్గ పొజిషన్ దొరికింది దొరికింది మనకి అని పాపం హ్యాపీగానే ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు కదా సడన్ గా తనకంట నాలుగు నెంబర్ ముందు వాడు ఎవడో కనపడ్డాడు అరే వీడు వచ్చేది స్వర్గానికి వీడు రావలసిన వాడు కాదే వీడు పార్టీ ఏమిటి చిత్రగుప్తుల లెక్కలు కూడా తప్పుతున్నాయా ఏమి వీడు రాకూడదు అసలు వీడిని నరకారికి పోవాలి అలాంటిది స్వర్గంలో తేలేడు పైగా నాకంటే ముందున్నాడు శివులో అరే దేవుడు కూడా న్యాయం చేయడం మానేసినట్టు చూస్తా అని వీడు అనుకున్నాడు దాంతో వాడికి ఆ స్వర్గ సుఖమంతా కూడా నీరు దాగిపోతాడు పోల్చుకోకూడదు ఎవలతో పోల్చుకోకూడదు నో కంపారిజన్ సో ఇప్పుడు చూడండి అంటే దాని అర్థం మీకున్న దాన్ని అలాగే పిచ్చిగా మూర్ఖంగా అంగీకరించే నిద్రపోమ్మని కాదు మీకున్న దానిలో మార్పులు చేతులు చేసుకోవాల్సి వస్తే మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తే చేసుకోండి ఫైవ్ డిగ్రీ సంపాదించాలంటే చదవండి ఇంకొంచెం నాలెడ్జ్ సంపాదించాలంటే చదువుకోవాలి ఇంకొంచెం ధనం కావాలంటే కూడా సంపాదించండి నేను పర్వాలేదు ఈ కుర్చీ విరిగిపోయింది కుట్టుంటే మీరు కాళ్ళు ఎప్పుడు అంటే కొత్త కుర్చీ కొనుక్కుని తెచ్చుకోండి తప్పేం కాదు ఉన్నదాని తోటి సంతోషపడు పొందారు కదా అని చికిపోయింది దుఃఖాదుర్కుని తిరగమని నా అభిప్రాయం అది కాదు నేను అంటున్నది అలాగే దాన్ని రివియలైజ్ చేయదు పోలిక లేకుండా పోల్చుకోకుండా మీకు ఏది యోగ్యం అనిపిస్తే అది మీరు చేసుకోవచ్చు తప్పేం కాదు ఇప్పుడు ఉన్న కళలో బాగలేదు తీసేసి కొత్త కళలో పెట్టుకోండి పోలిక మాత్రం వద్దు నో కంపారిజన్ మీ పెని ఇప్పుడైతే మనస్సులో పోలిక అనేది లేదు కంపారిజన్ లేదో ఉన్నదాని తప్పు పట్టడం మానేస్తారో ఉన్నదానితోటి సంతోషపడుతారో అప్పుడేమవుతుందంటే మీ మనస్సులో ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది మీ మనస్సు సెటిల్ అయిపోతుంది దానికి సెటిల్మెంట్ వస్తుంది దాంట్లో ఆల్రెడీ అంతర్ధానం అయ్యి ఆ మనస్సులో ఆత్మస్వరూపము ప్రకటమవుతుంది మీ పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది ఇదంతా కూడా ఆ వాక్యశేషలో చెప్పి వ్యాఖ్యానము చేసినారుసిందండి మళ్ళీ అందాము యదా ఎప్పుడైతే సర్వే అన్నీ హృదయ గ్రంథయస్తు హృదయములోని మునులైతే ప్రభిజ్యంతే ఇతి అని మొదలుపెట్టి వాక్యశేషత వాక్యశేషను బట్టి అనగా మంత్రము తరువాత వచ్చే వాక్యమును బట్టి కామా కోలు గ్రంథిస్వరూపేణ ముదుల రూపముగా బట్టి ఆ మంత్రము ఆ మంత్రం తర్వాత వచ్చే వాక్యము అవి ఏం చేస్తున్నాయో తెలుసిన మీరు పెట్టుకున్న కోర్కెలను ఆ హృదయంలో పెట్టుకుంటారు కోర్కెలు ఆ హృదయంలో ముడులు పడుతున్నాయి అలా ముడులు ముడులు ముడులు కింద ఉన్నాయి అని ఆ మంత్రము వ్యాఖ్యాని ఒక ఆయన కంఠం అంతా మంటగా ఉందండి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆ డాక్టర్ ఎక్స్రే తీసాడు తీస్తే ఆ కంఠ అన్ననాళిక ఏదో చాలా గదిగిజిగా అనిపించింది ఎక్స్రే లో ఆ డాక్టర్ అనుకున్నాడు ఈ అన్ననాళికలో ఏదో సిగరెట్లలో లేకపోతే పాన్లలో ఏదో కొంత ముదికి ఏదో పొగాకు విషము ఏదో అక్కడ పేరుకుని ఉన్నది దాన్ని జాగ్రత్తగా స్కూప్ చేసి తీసేస్తే ఈయన సుఖపడతాడు అని అనుకుని సర్జరీకి పోయాడు ఆ ఎక్సరే చూసి సర్జరీకి ఓపెన్ చేశాడు చెస్ట్ పూర్వకాలం పదేళ్ల క్రితం చెస్ట్ ఓపెన్ చేసి అన్ననాళకు ఓపెన్ చేస్తే అది అక్కడ పేరుకున్న ఇంక్యూరిటీ కాదు మొత్తం అన్నదాలిక అంతా ముడులు ముడులు ముడులు కింద పెడితే న్సర్ మీరు గమనించేవాళ్ళు ఏదో క్యాన్సర్ అంటే అనుకుంటున్నారు కుడి గ్రంథికి క్యాన్సర్ అని పేరు అలా గుడులు ముడు కింద మామూలుగా దానిమ్మ తో గెలుగులు ఉంటాయి చూడండి అలాగే అప్పుడు అంతా జాగ్రత్తగా పరిశీలించి ఆ నేను ఇలా నేను ఊహించలేదు అనవసరంగా ఓపెన్ చేసేది దీన్ని దీన్ని ఎవడం ఏం చేసి ఇది లేదని మూసేసి ఐసియూలో పెట్టి ఆ గాయాన్ని అయిన తర్వాత ఇంటికి పొద్దు చేశారు మీకు ట్రీట్మెంట్ అయిన అర్థం ఏంటంటే ఏ హృదయంలో కోరికలు ఉంటాయో ఆ హృదయం అలాగే అంటే మనస్సు లెవెల్లో చెప్పారు ఫిజికల్ లెవెల్లో ముడిలో ఎలాగో మనస్సు లెవెల్లో అలాగే ముడి ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారనుకోండి వాళ్ళకేమో వాళ్ళ మీదేమో కోరికలు పెట్టుకుంటారు కొడుకు ఇలా ఉండాలని కూతురు అలా ఉండాలి వాళ్ళు అలా ఉండరు ఇంకోలా ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళ మీద కోరికలు మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటారు నాకు మునిమన్న కొడుకులు మీరేమో పెద్ద హడానికి మా మునిమన్నవాడికి మంచి సీటు వ్యతిన కోరికలు పెట్టుకుంటారు ఆ మనస్సు ఆ హృదయములో ముళ్ళు ఎలా ముళ్ళు ముళ్ళు ముళ్ళు పిల్ల ఈ బస్సల తీగకి గింజలు ఉంటాయి చూడండి అలాగా ఆ ముళ్ళు ముళ్ళు కింద అయిపోతుంది ఆ హృదయం ఆ హృదయంలో ఆత్మస్వరూపం అనే మాట అసలు వినబడదు వాడంతసేపు నువ్వు ఈ పేరు ఇలా మార్చుకుంటే నీ కోరికలు తేరుతాయి ఆ నంబరు మార్చుకుంటే నీ కార్ నంబరు మారుస్తే కోరికలు తేరుతాయి కార్ నెంబరు ఇరవై ఆరు ముప్పై అది అది డిపాజిట్ చేసేసి ముప్పై నాలుగు అరవై మూడు పెట్టుకుని కోరికలు తేరుతాయి చెప్తాడు వీడిపోయి ఆఫీసుకు పోయి డబ్బులు కచ్చి ఈ నెంబర్ మానేసి మళ్ళీ ఒక నెంబర్ పెట్టుకుంటా What can you tell about it? People are very crazy. They are utterly foolish and they are unfortunately misled by these ladders. Ladders are the religious ladders. There is always a priest waiting to mislead you. Or a religious head, they are waiting to mislead you. అందులో మన ఇండియన్ సొసైటీలో శాస్త్రము అనే పేరు అశాస్త్రములకు పెట్టేశారు ఏవి శాస్త్రములు కావో ఏది కేవలము అంధవిశ్వాసములో వాటికి శాస్త్రము అని పేరు పెట్టేశారు అవి అసంఖ్యాశాస్త్రము అంటారు దాంట్లో శాస్త్రం ఏముందండి దాంట్లో శాస్త్రమేముంది న్యూమరాలజీ అంటారు ఇప్పుడు థిరీ ఆఫ్ నెంబర్స్ అని ఒకటి దాంట్లో రామానుజన్ శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మ్యాథమెటిషియన్స్ వీళ్ళ తలకాయ నెంబర్ వందల అర పదిహేడు పదిహేడు ఇరవై మూడు రెండు మూడు ఐదు ఏంట్లో నెంబర్స్ ఏముంది వీరికి నెంబర్స్ ఏమి తెలిసేది థియరీ ఆఫ్ నెంబర్స్ ఒక జీవితకాలం సరపడదు మీరు చదవడానికి శ్రీనివాస రామానుజంలో థీరీ ఆఫ్ నెంబర్స్ లో అతను ప్రఖ్యాళిస్తాడు ఆ సైన్స్ ఆ మేథమెటిక్స్ అదంతా పోగొట్టుకుని ఈ అంధవిశ్వాసములు ఈ మూర్ఖత్వానికి శాస్త్రాలను పేరు పెట్టుకుని మన సమాజం ఆ బరువు కింద ఉన్నది అవి శాస్త్రాలలో అయితే అశాస్త్రములు కాదు శాస్త్రాపసములో ఉన్నారు శంకరుడు శాస్త్రం అనే తప్పు పేరు వాడికి పెట్టారు ఆ పేరు పెట్టకూడదు ఈ కోటి జల్ల ఉంది అంత చెడ్డవి వేదాంతంలో బాగా బలంగా చెప్పే మాటే ప్రభి ృదయ్రంథయస్వి రామాగ్రంథిస్వూపేణ వ్యాఖ్యాత వాక్యశేషక అహంకారిదాత్మాన ఏకీకృత్యా ఈ కోరికల గురించి ఇంకొంచెం వ్యాఖ్యానం చేసుకున్నాడు ఆయన ఇది బుధవారం గురువారం నాడు ఈ శ్లోకం చదువుకున్నాం బుధవారం నాడు రామాయణం పుస్తకం తెచ్చుకోండి గురువారం వస్తాను ఏదో ఎదుర్కొని గురువారం వచ్చి వాడికి అది ఏదో బ్రేక్ అని తీసుకునే ఇప్పుడు కొంత విశ్రాంతిగా ఉన్నాను ఐ విల్ కమ్ ఆన్ థర్స్ డే ఆల్సో